పోతారు వీళ్ళంతా పోయి ఎవరు వచ్చేస్తారు ఇప్పుడు ఆ స్థానంలోకి సాధువులు సంతులు ఉపాసకులు రకరకాల ఉపాసకులు రకరకాల సాధకులు రకరకాల విజ్ఞానులు ఇలా వీళ్ళందరూ వచ్చేస్తారు ఇది ఇంకో ప్రపంచం మరి ఇప్పటి వరకు వీళ్ళు అంటే నీకు వికాసం రాలేదు కాబట్టి నువ్వు వాళ్ళ ప్రపంచంలోకి ఇంకా అడుగు పెట్టలేదు కాబట్టి సరే వీళ్ళు శరీరులు ఆ శరీరులు రెండు రకాలుగా ఉంటారు అంటే మహర్షులు కూడా కనబడుతున్నారు సిద్ధులు సాధువులు ఎవరైతే శరీరం వదిలేశారో వారందరూ కూడా కనబడుతూ ఉంటారు రకరకాల మల్టీ డైరెక్షన్స్ వస్తూ ఉంటాయి రకరకాలైనటువంటి గైడెన్స్ వస్తూ ఉంటుంది దీంట్లో కొట్టుకోబోతుంటారు కొంతమంది ఇలా పదార్థగతమైన భౌతికమైన స్థూలగతమైన దేహతాదాత్మ్యత బుద్ధి భౌతికంగా బాహ్యంగా నిన్ను పరిగట్టిస్తూ ఉంటా నీ ఆంతరిక జగత్ అంతా ఇలా ఉంటుంది ఈ ఆంతరిక జగత్తులో ఎవరెవరో వస్తుంటారు ఎవరెవరో ఏదో చేస్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు ఏదేదో జరుగుతూ ఉంటుంది కొన్ని నీవే నిర్మిస్తూ ఉంటావు కొన్ని నువ్వే కొలగొట్టేస్తూ ఉంటావు ఈ రాత్రికి రాత్రి రోమ్ నగరాన్ని నిర్మించేస్తాడు కలలో లండన్ నగరాన్ని నిర్మించేస్తాడు మేలకు వచ్చేప్పుడు గెబ్బళ్ళు అయినా అది ఉండవు ఎక్కడికి పోయిందయ్యా ఆ విరాట నగరం నీలోనే తయారైంది అందులో నీవే అజ్ఞాతవాసం చేసావు మేలు కొనేటప్పటికీ విరాట నగరము లేదు అజ్ఞాతవాసము లేదు జాగ్రత్తగా గమనిస్తే నీ తలలో కూడా నీవు నీ ఆంతరిక జగత్తులో కూడా నువ్వు ప్రకాశస్వరూపుడువే తేజస్వరూపుడువే అదే ఇలాలో కూడా నువ్వు ప్రకాశస్వరూపుడువే తేజస్వరూపుడువే నీ లోపల బయట అంతటా ప్రకాశమే ఉన్నది ఆ ప్రకాశం కారణంగానే ను గాఢ నిద్రావస్థలో సుఖంగా ఉన్నావు ఉన్నావు సుఖంగా ఉన్నావు గాని సుఖాన్ని అనుభూతి చెందటం లేదు ఈ సత్యాన్ని గుర్తుపెట్టిన వాడెవడు వాడు సమాధినిష్ఠుడు వాడు ఇళ్ళలోనూ సమాధినిష్ఠుడే కలలోను సమాధినిష్ఠుడే గాఢ నిద్రావస్థలో కూడా సమాజనిష్టుడే. వాడిలో ఆ ప్రకాశం తొలగదు ప్రకాశం తొలగదు రుతుంభరా ప్రజ్ఞ అంటారు దీన్ని ఈ రుతుంభరా ప్రజ్ఞ స్థితిలో మేలుకోవాలన్నమాట ఇక్కడ మేల్కొన్న వాడికి మహాకారణం అవగాహన అవుతుంది దృక్స్థితి అవగాహన అవుతుంది చదవ కర్మని ఆచరించలేనప్పుడు బుద్ధికి కర్తృత్వం ఎలా కలుగుతుంది ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రకాశం సినిమాని తయారు చేసిందా అన్నా ప్రకాశం సినిమాని తయారు చేయలేదుగా ప్రకాశం ఏమైనా సినిమాని పరిగెట్టించిందా అన్నా పరిగెట్టించలేదుగా పోనీ ప్రకాశం ఏమైనా పాత్రల్ని అటు ఇటు మార్చేసిందా శబ్దస్పర్శ రూపరస గంధాలను అన్నింటినీ ఎడపెడా ఏమైనా తిప్పిందే ఇలా జాగ్రత్తగా గమనిస్తే ప్రకాశము నాటక దీప ప్రకరణం వలెనే యోగ వాసిష్టం చెప్తుంది నాట నాటక దీపక ప్ర సీతారామ అనే సమాధం కూడా ఉంటుంది నాటక దీపం వల్లనే ఉంటుంది దీపం సమక్షంలో నాటకం జరిగిపోతుంది అలాగే ప్రకాశం సమక్షంలో మెలకువ కళ నిద్ర అనే నాటకం జరిగిపోతుంది జననం మరణం అనే నాటకం జరిగిపోతుంది తెర వేస్తున్నాం తెర తీస్తున్నాం తిరుపతి దేవర తెర తీసి మా హృదయాన్ని వెలిగించమని అడుగుతున్నాం ఏం వెలిగిది స్వప్రకాశం ఏ స్వప్రకాశపు వెలుగులో జనన మరణాలకు కారణమైన శరీరం అనే తెర ఆహమనే తెర వేస్తున్నావు తీస్తున్నాం కానీ స్వప్రకాశం ఎప్పుడు ప్రకాశంగానే ఉన్నది ఈ సత్యాన్ని ఎవరైతే నేను ప్రకాశ స్వరూపుడను నేను ప్రత్యగాత్మను నేను సర్వవ్యాపక బ్రహ్మాండ ప్రకాశాన్ని సూర్యుడు ఎలా అయితే నవగ్రహాలను ప్రకాశింపచేస్తున్నాడు తన చుట్టూ తిప్పుకుంటున్నాడు అలా బ్రహ్మము ఆధారంగా ఈ సృష్టి ఉన్నది నేను బ్రహ్మానుసంధానం చేస్తున్నాను ఇప్పుడు బ్రహ్మాండమంతా వ్యాపకమై ప్రకాశాని ప్రకాశాన్ని బ్రహ్మాండ సాక్షిని సర్వాధిష్టానాన్ని కూటస్థుడను ప్రకాశం ఒకే ఒక లక్షణం ద్వారా ప్రత్యే పరమాత్మలు ప్రత్యేకాత్మ కూటస్థులు అభిన్నులు అనే నిర్ణయం కలుగుతుంది కాబట్టి ఈ నిర్ మార్పు చెందనటువంటి శాశ్వతమైనటువంటి ఈ ప్రకాశ స్థితిని ప్రతి ఒక్కరు సాధకులందరూ తప్పక అనుభవాన్ని పొందాలి అది అనుభూతి నిర్ణయం అందుకని కొన్ని గ్రంథాల పేర్లు అనుభూతి ప్రకాశం ఇలా రాయబడి సో అనుభవ ప్రకాశం ఇలా రాయబడి సో అంటే అర్థం ఏంటి జ్ఞాన మార్గంలో పది శాతం మాత్రమే ఎవరైనా వివరించి చెప్పగలుగుతారు తొంభై శాతం స్వానుభవంలోనే పొందాలి చూడ్డానికి జ్ఞాన మార్గంలో లక్షలాది గ్రంథాలు కనబడతాయి ఎన్నో వ్యాఖ్యానాలు ఎన్నో భాష్యాలు ఎన్నో విశేషాలు ఎన్నో సూత్రాలు